ప్రార్థన చేసుకుందాం దయచేసి కన్ను మూసుకుందాం స్తోత్రం ప్రభా నాయనసే మా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభ ఈ రాత్రి కాల సమయంలో దేవాయసే మా ప్రభ సురక్షితంగా ఉంచి దేవా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దేవాయసీ మహప్రభ నన్నిధిలో మమ్మల్ని దేవాయసీ మహప్రభ నీ కృపచేత మమ్మల్ని బ్రతికించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ దేవా ప్రభా ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవా కన్న సజీ లెక్కలో ప్రతి ఒక్క దేవాయశ్రీ మహప్రభ ఆరోగ్యంలో ప్రతి ఒక్క దాంట్లో దేవాయసీ మహాప్రభ ఇక్కడ వెళ్ళిన దేవ మా డ్రైవింగ్ లో ప్రతి ఒక్క దాంట్లో మీరు సురక్షితంగా వచ్చిన స్తోత్రం మా ప్రభా దేవాయస్సు మా ప్రభుత్వ మెండిన దేవుణ్లు మా పైన కుమరించండి మా ప్రభా ఇక్కడ కేవీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వేగిరపడి వస్తారు మా ప్రభా దేవాసం ప్రతి ఒక్కటి నేర్చుకుని దేవ ఇతరులకు చెప్పే విధంగా మా యొక్క మినిస్టర్స్ వెళ్లేలాగా సాయం చేయండి మా ప్రభా మాకు తెలుగుని జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అనుగ్రహించండి మా ప్రభా దేవాయసం ప్రతి ఒక్క దాంట్లో పడిపోకుండా దేవాయస్మ ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి మా ప్రభా ఇతరుని కూడా మేము ప్రకాశింపజేయాలి మా ప్రభా దేవాయస్మ ప్రభా అటువంటి దేవాయస్మ ప్రభావ సంకల్పంతో మేము ముందుకు వెళ్ళేలాగా సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు వచ్చిన సాయం చేయండి ప్రతి ఒక్క టైంలో వచ్చి దేవాయసం ఆ టైంకి మిమ్మల్ని ముగించుకొని దేవుని స్థుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి మా నీకే మహమా ఘనత ప్రభావం చెల్లాలి మా దేవాయస్య మా ప్రభా అబ్రహాం ఇశాఖ దేవాయసీ మా ప్రభా మీకే వందనా స్తోత్రాలు దేవాయసే మా ప్రతి ఒక్క బిడ్డకు ఎటువంటి సమస్యలను తీర్చివేయండి మా వాక్యం చేత మాట్లాడండి మా పాట చేత మన నడిపించండి నీకే మహిమ ఘడత పొందాలా మా ప్రభా నీక దేవుడు మా ప్రతి ఒక్క ఆరంభం నుంచి అంత మా చింతవుణ్ణి నడిపిస్తారని త్వరగా రాబోతున్న నేష్ క్రిస్ పిడ వేడుకొడుచున్నాం తండ్రి ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమా ప్రాభవముతో నిండేను అద్భుత మహిమా ప్రాభవముతో నిండేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నీయు పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నీయుంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగరపునాది ఎంతో దృఢమైనది నగరపు నది ఎంతో దృఢమైనది స్థిరమై కదలని నిశాశ్వతమైనది స్థిరమై కదల నిశాశ్వతమైనది ప్రభువే తన వారిని సిద్ధ పరచూచున్నాడు ప్రభువే తన సిద్ధ పరచూచున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఇంత సౌందర్య నగరము ఇంత సౌందర్య నగరము పవిత్రజనులుతనతో వసింతురు ్రజనులు తనతో వసిరు ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను ఎవరిని ప్రభువు రక్తముతో కొనె జయవంతులే ఆ చట చేరుదురు జయవంతులే ఆ చట విజయులై విజయులై అద్భుత విజయులై విజయులై విజయులై అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఈ విమానవులకు గ్రాహ్యము కానివి వి మానవులకు గ్రాహ్యము కానివి ప్రభుని ఆత్మీయ జనులే గ్రహితురు ప్రభుని ఆత్మీయ జనులే గ్రహితురు ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్నియూ ఆత్మీయ ఆత్మీయ ఆత్మీయ అన్ని యూ ఆత్మీయ ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం ఆ నగర స్థితి ఆత్మకి గ్రాహ్యం ఎసు ప్రభువే ఆరు చీని చూపించెను ప్రభువే ఆరు చీని చూపించెను పైనున్న వాటిని నీలచీ చూతుము పైనున్న వాటిని నీలచి చూతుము ఆనందం నందం పరలోకా ఆనందం ఆనందం ఆనందం పరలోకా ఆనందం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమా ప్రాభావముతో నిండేను అద్భుత మహిమా ప్రాభావముతో నిండేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్ని పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నియూ ంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము హాలిలియా ప్రీస్ లో థ్యాంక్ యూ సో మచ్ నా మన ప్రము తెరచి నా కఠిన హృదయముఖి మురచి నా కఠిన హృదయమునుమాచి అంద కారములో నేనుడా అంద కారములో నేనుడా వేదకి నక్షించితివి వేదకీ నన్ రాక్షించితివి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయం నుమాచి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి నీ పాప భారము తోడా చింతీ జివగంటి నీ పాప భారముతోడా చింతీ చివగచు నుండి కల్వరిసిలువలు నాశ్రమలన్ కల్వరిసిలువలు నాశ్రమలన్ పొంది నన్ విడిపించితివి పొంది నన్ విడిపించితివి ను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిరా వేరైతి లోకమునుండి నీ స్వరమును విని నేను చేరా సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయా నీ స్వరమే నా స్వాస్థ్యమయా నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా బాదలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓ దాచి ఆదుకుటి వయా ఓ దాచి నామను మను నేత్రము నా కటిన హృదయమును మార్చి నామను మను నేత్రము తెరచి నా కటిన హృదయమును మార్చి ఏమీని కర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీని గర్పించగలను ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పీంతో ఆత్మార్పణను అర్పీంతో ఆత్మార్పణను నేత్రము తెరచి నా కటిన హృదయమును మాచి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి నీ సన్నిధిని నే కో నీ సన్నిధిలునే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్థుతి పాత్రగా రాధితు స్థుతి పాత్రగా రాధింతు యుగ యుగములు మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి అంధకారములో నేనుడా అధకారములో నేనుడా వేదకీ నన్ రాక్షించితి వేదకీ నన్ రాక్షించితివి నా మనో మేత్రమురచి నా కఠిన హృదయంను మాచి నా మనో మీత్రమురచి నా కఠిన హృదయమును మాచి అల్లి థ్యాంక్ యూ పడదా ప్రైజ్ లాటంద్రీ రవి బ్రదర్ గారు మనకి వాక్యం షేర్ చేసుకుంటారు ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం తల్లి జీవాధిపతి నీకెంతో వంద ప్రభాషంగా కాపాడి దీనివంతం మీరు మాకు తోడున్నారు ప్రభా చేసే పది పని మీద విజయవాన్ని విధించారు సురక్షితంగా ప్రభావ మా గృహాలకు మీరు చేర్చినారని నీకు వీళ్ళందరిగిన ప్రభావ స్వరం అయినా నేను గణపతి లాగనిచ్చిన అవకాశం నీకు ఎంతో అందరితో మేము ఆత్మలను ప్రాణాము తండ్రి మీ ఆలోచిత మీరు మొదటి వినిపిస్తాను ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది ఒక్క మాట్లాడనా ఒక్క విషయం ఇప్పుడు ఇప్పుడు చూడు బ్రదర్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకే కదా ఇప్పుడు ఓకేనా ఆ థ్యాంక్ యూ సార్ ఓకే మొదటి కొరి నీళ్ళు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ వాక్యము మనం ఎన్నో మనం ధ్యానించు కానీ ఇక్కడ పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నేను పదహారు వచ్చిన మొదటి కొరిందరు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినంలో నేను సువార్త ప్రకటించను నాకు అతిశయ కారణమేమీ లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది చూడండి పౌలు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలని చెప్తుంది ఇక్కడ కానీ సువార్త ప్రకటిస్తున్న నాకు అతిశయ కారణం ఏం లేదు అంటే నేను సువార్త చెప్తున్నానని అతిశయించేది లేదని చెప్తున్నా ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది అంటే ప్రతి క్రైస్తవుడి మీద ప్రతి ఒక్కరి మీద రక్షింపబడ్డ ప్రతి ఒక్కరి మీద సువార్త ప్రకటించే భారము మోపబడి ఉంది ఆల్రెడీ దేవుడు ఆ భారం ఇచ్చిండు ప్రతి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ శువార్త కాబట్టి ఎందుకు సరే మేము మనం అంతా ప్రకటిస్తున్నాము అన్ని చేస్తున్నామని చెప్పి అనుకుంటా ఉన్నాం కానీ సువార్తలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలా క్రైస్తవులకు సువార్త ప్రకటిస్తున్నాం ఎన్నో రకరకాలమైన మనుషులకు మనం శువార్త ప్రకటించాలా కాబట్టి తన సేవా జీవితంలో పౌలు ఏ రీతిగా అనేకుల్ని ప్రభు చెంత కేవలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటించిందా లేక వేరే వాళ్ళకి ప్రకటించిందా కాబట్టి సువార్త అనేది ఒక్కరికి సంబంధించిందా ప్రపంచం అంతటికి సువార్త ఏ విధంగా చెప్పాలా ఏ రీతిగా చెప్పాలనేది ఎట్లా మనం నేర్చుకోవాలా ఏ రీతిగా మనము ఆయన సువార్తను ఆయన నామాన్ని అన్య జనులకు అనేకులకి ఎట్లా పరిచయం చేయాలా అది ఎట్లా ఏ రీతిగా సాధ్యం అనే విషయాలు పౌళ్ళు తన సేవలో ఎన్నో అనుభవాలు చూసిందైనా కాబట్టి మన సేవ జీవితంలో కూడా మనం సువార్త ప్రకటించాలంటే ఒక విధానము దేవుడు ఇక అపోస్తు ఒక విధానం నేర్చుకున్నారు వాళ్ళు అది ఈ రోజు మనం చూస్తాం మనము అయితే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపడిందన్నాడు ఎందుకంటే అయ్యో నేను సువార్త ప్రకటించ పోయినాడు అలా నాకు శ్రమనుడు కాబట్టి సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ కాబట్టి కొన్ని శ్రమలు ఎంట్లు వస్తాయంటే పాపం వల్ల శ్రమలు వస్తాయి శోధన కానీ కొన్ని పాపము ఎట్లుంటుందంటే నువ్వు ఏ పాపం చేయకపోయినా కూడా కొన్ని పాపం నీ మీద మోపబడతా ఉంటుంది ఎందుకంటే ఆజ్ఞాతిక్రమేమే పాపం కాబట్టి సువార్త ప్రకటించకపోయినా కూడా పాపమే కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సువార్త ప్రకటించాలనేది సరే ఏ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు ఒక విధానము పౌలు తన సేవలో మనకు ఒక విషయం చెప్తున్నాడు అక్కడ ఏంటంటే ఇరవై ఒకటో చూడండి పంతొమ్మిదో వచ్చనం చూస్తే నేను అందరి విషయము స్వతంత్రుడ ఎన్నును ఎక్కువ మందిని నన్ను నేనే దాసునిగా ఎంచుకుంటుంది ఇది సీక్రెట్ అన్నట్టు పౌలక ఎంతమందిని ప్రభు చెంత నడిపించగలడంటే ఆయన పౌలు తన సేవా జీవితం చూస్తే చాలా దినుడైనా ఆయన ఎక్కడు కూడా ఆ ఇరిటేషన్ అయినట్టు ఎక్కడ కూడా మనం చూడం కానీ ఎక్కడ పోయినా కానీ అయినా ఏ ఎక్కడ అడుగు పెట్టినా ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ ఎట్లయినా సరే వాళ్ళని ప్రభుత్వం నడిపించాలని ఆ తపన అతనికి ఉండేది ఆయన పత్రికలు మనం చదివినప్పుడు మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కరు కూడా ఆయన విడిచిపెట్టలే కాబట్టి ఆయన ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చిన ఆయన సునాసంగా ఎవరికైనా సువార్త ప్రకటించడైనా చూడండి కాబట్టి అలాంటి అనుభవం అలాంటి ఆత్మీయమైన అనుభవంలోకి మనం కూడా పోవాలని మనకు అర్థం చేసుకోవాలి ఆ రీతిగా మనం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఎక్కువ మందిని అందరి విషయం నేను స్వతంత్రుడై ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే చూడండి సంపాదించుకోవటం విషయం చెప్తుంది కాబట్టి ఎన్ని ఆత్మలు మనం సంపాదించుకోగలం ఈ లోకంలో ఎంతోమంది ఏదేనో ప్రయాసపడి ఏదోదో సంపాదించుకున్నారు సంపాదించుకోవటంలో తప్పు లేనే లేదు కానీ అసలైన సంపాదన మనుషులు అది అర్థం చేసుకోలేని స్థితులు ఉన్నారు ఏం సంపాదించుకోవాలి విషయం కాబట్టి అందరినీ సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము దాసుని మనం మారతామో అనేకులకు మనము సువార్త ప్రకటించగలం నేను గొప్ప నేను అంత అందరికంటే హైయెస్ట్ పొజిషన్ లో అని నువ్వు గొప్ప చెప్పుకుంటే గొప్పవాడి దగ్గరికి ఎవడు పేదవాడు రాడు ఎందుకంటే వాళ్ళు గొప్ప దగ్గర మనం పోలేమని వాళ్ళు అక్కడ ఆగిపోతారు కానీ అంత గొప్పవాడు అయిన మన ప్రభు ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టి లోకానికి వచ్చి ఆయన అంతగా తగ్గించుకొని దాసుడిగా దాసుని స్వరూపం ధరించుకొని ఒక మానవులాగా ఒక తగ్గి తగ్గింపు జీవితం కలిగి ఆయన మన మధ్యలో ఉండి ఆయన సేవ చేసింది ఆయన చూడండి ఆయన స్థానాన్ని మనకిచ్చే మన దరిద్రులుగా ఉన్నప్పుడు చూడండి ఆయన మన దరిద్రాన్ని ఆయన అనుభవించట్టు మనం చూస్తాం వాక్యం అంటే మనం ఐశ్వర్యవంతులుగా భాగ్యవంతులుగా చేయటానికి ఆయన మన మనకు బదులుగా ఆయన అది అనుభవించాల్సి వచ్చింది కాబట్టి ఎందుకన్నప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలా అంటే మన ప్రభువు తన జీవితాన్ని ఎట్లా మందరి కొరకు ఆ రీతిగా చేసిండో ఈ రోజు కూడా అది పౌలు అది గ్రహించగలను పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు నన్ను పోలు నడుచుకోవాలంటే ఎవరు ధైర్యంగా చెప్పలే శిష్యుడు చెప్పలే మనం కూడా చెప్పలేము కానీ చెప్పగలము అని చెప్తుంది వాక్యం అంటే ఎందుకంటే ఆ రీతిగా మనం ఆ స్థితికి మనం ఎదగాలనంటే ప్రతి దశలో యేసు ప్రభుని పౌరు వెంబడించడు మన ప్రభుత్వ జీవితంలో ఏ రీతిగా ఆయన శ్రమ అనిపించిండు ఆయన ఎరుశలం టైంలో మరించే టైంలో కూడా ఆయన ఆయన గుర్రాలతోని ఆ ఎరిశీలం వీధుల్లో ఆయన వీడ్చుకుంటూ పోతా ఉంటావు అక్కడంతా అప్పుడు ఆయన సెలవు మండ జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతి అంటే ఆయనను ఎంతగా ప్రభు ప్రభులు అతను ఇమిడిపోయిండు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి అంటే అంతగా తగ్గించుకోండు మన ప్రభులాగా క్రీస్తు కలిగిన మనసు అందుకని చెప్తారు క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని చెప్తారు కాబట్టి ఇవన్నీ ఎందుకు మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే నువ్వు దాసుడిగా ఉండాలా నీళ్ళు ఎలాంటి హెచ్చింపడానికి వీయలేదు నువ్వు తగ్గించుకొని ఉండాలా ప్రతి దశలో మనం తగ్గించుకుండాలా తగ్గించుకున్నప్పుడే కానీ ఎవరో మీకు గొప్పవాడు ఉంటాడో వాడు మీకు దాసుడిగా ఉండాలా నీ కింద వాళ్ళకు నువ్వు పరిచర్ చేయాలా ఈ రోజు క్రైస్తవ జీవితం బలహీతనంటే నేను హైయర్స్ పొజిషన్ ఉన్నా నేను ఇట్లనే ఉంటే మీరు అట్లనే ఉండాలా కాబట్టి అట్లా వాళ్ళ దగ్గరికి రాలేరు ఎవరైనా పాస్ట్లో ఒక వాక్యం డౌట్ ఉంటే వాళ్ళు అడగాలన్న కూడా భయపడతారు విశ్వాసాలు ఎందుకంటే అంత గొప్ప అడిగితే మనకు ఎట్లా ఉంటుంది కానీ ఆ లెవెల్కి మనం దిగిపోయి వాళ్ళని నీ లెవెల్ కి తీసుకురావాలనేది ఆయన విధానం ప్రభుత్వ విధానం అందుకు పౌలు ఎంతమంది దగ్గరికి వెళ్ళిండు ఆయన యూదుల దగ్గరికి వెళ్ళిండు ఎంతమంది దగ్గరికి వెళ్ళిండు యూదు లాగానే ఆయన బలహీన దగ్గరికి వెళ్ళాడు లాగే ఉన్నాడు కానీ ఎట్ల ఎందుకు ఆ రీతిగా అతను చేయగలను అంటే ఆయన ఆయన తపన ఏం తెలుసా ఏ రీతికైనా సరే వాళ్ళని ప్రభు చెంతకు ఆ తపన ఆయన ఆయన ఎప్పుడు కూడా అదే మైండ్ సెట్ లో ఉండేటవాడు ఆయన చూడండి మనం మన జీవితంలో కూడా అలాంటి తపన మనకు చూడండి కాబట్టి ఆయనకి ఎందుకంటే పొద్దున లేస్తే ఇంకా అదే పని అన్నట్టు ఇంకా ఆయనకి అంటే ఎట్లా ప్రభు చెంత నడిపించాలనేది కాబట్టి వాళ్ళ అపోస్తుల యొక్క సీక్రెట్స్ ఏంటంటే వాళ్ళు ప్రకృతిని బట్టి కూడా వాక్యం చెప్పేటోళ్ళు వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు ఎందుకంటే ఆధారాలునే బైబుల్లో చాలా మంది క్రైస్తవులు పేతులు కానీ పౌలు కానీ మన ప్రభు ముఖ్యంగా మన ప్రభు కూడా స్వార్త ప్రకటించడానికి సమరయ స్త్రీ దగ్గర ఆ బావి దగ్గర కూర్చుండి ఆయన దగ్గరికి వస్తుంది కానీ అక్కడ ఆయన సంభాషిస్తున్నాడు ఆయన నీళ్ళు అడిగింది ఫస్ట్ కానీ ఆయన ఈ నీళ్లు చాలా లోతుగా ఉందా చదువడం చాలా కష్టంగా అంటే చూడండి ఆ నేను నీకు నీళ్ళు నీకు దాహం ఇస్తా జీవజలం ఇస్తా ఆ ఈ నీళ్లు తాగేవాడు దప్పిగుంటాడు కానీ నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడు కూడా దప్పి అట్లా స్టార్ట్ చేసింది ఆయన చూడండి అక్కడ ఒక విధానం ప్రభు మనకి నేర్పిస్తున్నక్కడ మన ప్రభు నుంచే మనం తెలుసుకోవాలి ఫస్ట్ చూడండి కాబట్టి అక్కడ ఆయన సంభాషిస్తున్నాడు సంభాషిస్తూ సంభాషిస్తూ ఆయన నేనిచ్చే జలం తాగితే నువ్వు ఎప్పుడు కూడా చూడండి ఆయన సంభాషణ ఎట్లా ఉంటుంది మీరు వాక్యం ఎప్పుడు కాబట్టి సువార్త ఎట్లా మనుషులకు ప్రకటించాలనేది అది మనం సాధన చేయాల ఒట్టిగా క్రైస్తవులకి మాత్రం చెప్పేది కాదు మనం ఇతరులు కూడా చెప్పాలి సువార్త దేవుని ప్రణాళిక అందరి పట్ల ఉంది అని బయట ఒక మంది లోపల ఒక మంది ఉంది కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది అన్యులు రక్షణలోకి రాలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు మనకి వ్యతిరేకం హిందువు తయారవుతారంటే మొదటి నుంచి కూడా వాళ్ళు దేవుని వాకిం చెప్పలేదు అందుకు వాళ్ళు వ్యతిరేకంగా తయారవుతా ఉంటారు ఎందుకంటే దేవుని ప్రేమను వాళ్ళకి చూపించలేదు మనుషులు ఎందుకంటే క్రైస్తవులు క్రైస్తవులు చెప్పుకున్నారు కానీ అనిలకు తక్కువ నాకు చాలా మంది తక్కువ కొంతమంది చెప్తున్నారు ఒక చిన్న గుంపు ఎక్కడో కానీ ప్రతి ఒక్కరిని ప్రభు చెంత నడిపించాలనేది ఆయన తపన కాబట్టి ఈరోజు మన తపన అట్లనే ఉండాలా ఎవరు కనిపించినా సరే కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి దేవుని స్వార్థ ప్రభుని పరిచయం చేయాలా ఏ రీతిగా పరిచయం చేయాలా ఇక్కడ ఆయన చెప్తున్నాడు మన ప్రభు చెప్తుండడు సమరస్యతో మాట్లాడుతున్నాడు ఈదులు సో ఈదులు మాత్రం సాంగత్యం చేయరు అంటే అంటే సాంగత్యం చేయరని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టేయాలన్నా క్రైస్తవులకి అన్నిలకు పొత్తు ఉన్నదు వాళ్ళు అన్నిలు విగ్రహారధికులు కానీ క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహాధికులు కాదు అయినా వాళ్ళు ప్రభుత్వంతో నడవాలంటే ఏం చేయాలనేది అట్లా వాడి విగ్రహార్ధికులన్నీ వాళ్ళు ఆ రీతి ఉన్నారని చెప్పి వాళ్ళు అట్లనే విడిచిపెడితే వాడు ఎప్పటికీ అట్లనే ఉంటాడు ఒక రోజు మనకే వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు ఎందుకంటే ఆ రీతిలో దుష్టుడు వాళ్ళు వాడుకుంటాడు అందుకే దుష్టత్వం నుంచి వాళ్ళని ఆక బానిసత్వం నుంచి ఆ జీవితం నుంచి ప్రభు చేతి నడిపించడానికి దుష్టుడికి అవకాశం ఉండదు అక్కడ అట్ట నువ్వు చేసుకుంటా పోతుంటే ప్రతి ఒక్కరూ ఈరోజు సైతాన్ని ఎక్కడ కూడా వాడు నివసించలేడు ఎవరిలో కూడా వాడు పని చేయలేడు అన్నట్టు ఈరోజు ఆ రీతిగా ఉంది ఈ లోకం వ్యవస్థ కానీ ప్రభు మనకు చూపిస్తున్నాడు మనం మటుకు ఆ రీతిగా చెప్పాలని చెప్పింది అక్కడ కాబట్టి చెప్పాలంటే నువ్వు ఎంతగా తగ్గించుకుండాలా దీనత్వం కలిగి వాళ్ళని చం నిన్ను తిడతారు కొడతారు నిన్ను హింసిస్తారు అవమాన పరుస్తారు అన్ని చేస్తారు అయినా కానీ భరించాలా పౌలు భరించి ఆ రీతిగా దెబ్బలు తినండు ఎంతగా ఆయన అపహాసించిండ్రు అయినా కానీ ప్రభు సువార్త చెప్పిండు ఆయన ఎందుకంటే మన ప్రభు కూడా ఆయన అపహాసించింది కదా ఆయన ఏలా చేసింది కదా కానీ అన్ని అవన్నీ అనుభవించింది ఆయన కాబట్టి ఆయన తపనేది ఎట్లయినా సరే ప్రభు చెంత నడిపించాలా అనేది తపనన్నట్టు ఏ రీతిగా కొన్ని వాక్యాలు మనం చూస్తాం ముందుకెళ్ళినప్పుడు కాబట్టి సమయం చూడండి ఏందాక ఇరవై ఒకటో వచ్చినంలో చూడండి ఇరవై వచ్చినంలో యూదులను సంపాదించుటకు యూదులకు యూదుల వలె ఉంటిని ధర్మశాస్త్రము వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రముకు వారిని కాకపోయినను ధర్మశాస్త్రముకు లోనైన వాణి ఉంటిని వలె ఉంటిని కానీ అది అది చాలా కష్టం కానీ ధర్మశాస్త్రం లోబడిలో లేదు కానీ ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళ వల్లే ఉంటుంది అన్నప్పుడు మధ్యలో ఏం జరిగింది ఎట్లా లోబడింది ఆయన ఎట్లా నడిపించినది అది నీ దైవికమైన జ్ఞానం అది ప్రభుస్తాడు ఆ టైంకి నడిపింపిస్తాడు ఆ రీతిగా నీకు ఆశ ఉంటే నీకు అలాంటి వాళ్ళ మధ్యలో పరిచర్ చేయాల అన్నిటికీ శువార్త చెప్పాలని ఎవరికొన్నా నువ్వు సువార్త చెప్పాలంటే నీకు ఆశ ఉంటే అది దేవుడు నీకు నె నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఆయన ఆ రీతిగా చెప్పింది అందరినీ బలహీనులు అంటే వాళ్ళకు బలం లేదు శక్తిహీనులు ఇంకా ఆత్మీయంలో బలపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ వాళ్ళ బలహీనలు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ లెవెల్కి దిగిపోయి ఆయన బలంలో నీకు నువ్వు ఎంతగా ఆత్మీయంగా బలపడ్డావో వాళ్ళు కూడా ఆ అంటే నువ్వు కింద స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ పైకి లేపటం అంటే వాళ్ళ భారం అంతా నీ మీద పెట్టాల అంటే ఎంతగా ఆయన ఆ చేయగలిగితే ఎన్ని సంఘాలు కట్టింది పౌలు అపోసిన పౌలు ఎంత మందిని ప్రభుత్వం అంతా నడిపించేయండి ఎన్ని దేశాలు తిరిగిండు ఎక్కడెక్కడ పోయింది ఆయన సువార్త చెప్పిండు ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు విషయం చెప్తున్నా అక్కడ ఇరవై ఒకటో వచ్చిన చూసినప్పుడు దేవుని విషయమై ధర్మశాస్త్ర లేని వాడిని క్రీస్తు విషయమై ధర్మశాస్త్ర లోబడిన వాడు అంటే కొన్నిసార్లు ఆయన చెప్పే ప్రతి వాక్యము కొన్నిసార్లు మనకు అర్థం కావు పౌ మాట్లాడు కదా ఇది పరలో గొప్ప భాష అంటారు కదా ఆత్మీయమైన ఎంతగా ఎదిగిపోయినా అనేది కొన్ని విషయంలో పౌలి ఎట్లా మాట్లాడుతున్నాయి అనిపిస్తుంది మనకి కానీ ఆయన ఎంత ఆత్మీయలు ఎదిగి ఆ రీతికి చెప్పగలుగుతుందంటే అంత లోతుకి వెళ్ళిపోయినాయన చూడండి కాబట్టి ఆ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇంకా జాగ్రత్తగా మనం కింద చూస్తే చూడండి ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటే ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వాళ్ళు వంటిని కాబట్టి బలహీనలు సంపాదించే ఒక బలహీనలకు బలహీనని ఇది ఏ విధము చేతనైనాను వారిలో కొందరిని కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధములు వాడినై ఉన్నాను ఇది ఆయన సీక్రెట్ అనమాట ఏ విధం చేతనైనా కానీ వాళ్ళు కొంతమందినైనా ప్రభు చేత నడిపించాలా ఈ తపన ఈరోజు నీకు నాకుండాల ఆసక్తి నీలో ఉంటే ఆ ఆసక్తే నిన్ను ఆ రీతిగా నడిపించగలదు పౌలుకుండే ఆసక్తి ఎక్కడెక్కడ ఎక్కువ ఆయన అనుల మధ్యలో సేవ చేసి చాలా వరకు చూడాలంటే చూడండి కొందరినైనా ఏ విధం చేతనైనా కొందరిని వాళ్ళని రక్షించండి అందరికీ అన్ని విధములుగా అంటే అందరితో అన్ని విధాలుగా నువ్వు వాళ్ళకి వాళ్ళతో నువ్వు నువ్వేము సహవాసం కలిగి ఉండాలా వాళ్ళతో సత్సంబంధాలు వాళ్ళ విధానం నేర్చుకోవు కానీ నీ నీలోకి వాళ్ళు నడిపించాలా ప్రభులోకి ఇరి మీద ప్రభు ఇరి వారు నీ తట్టు తిరగాల కానీ నువ్వు వారితో తిరగొద్దు అంటాడు అక్కడే ఉందన్నట్టు నువ్వు వాళ్ళ అంటే దాని విధంగా ఎట్లా అర్థం చేసుకుంటావు అంటే నువ్వు ఒక వైట్ షర్ట్ వేసుకున్నావు అనుకో నువ్వు బురదలో కూడా నడుచుకుంటూ కానీ బురద మీద పడకుండా నువ్వేం చేయాల ఆ బురదలో నువ్వు బయట తీసుకొని రావాలా కొద్ది కష్టమే కదా నీ అంటే నువ్వు వారి విధానంలో పడకుండా అపవిత్రలో పడకుండా వాళ్ళ విధానంలో నువ్వు పోకుండా వాళ్ళని దేవుని విధానంలోకి నువ్వు నడిపించాలా నువ్వు నేర్చుకున్న సత్యంలోకి నువ్వు నడిపించాలా అది విధానం అన్నట్టు ఎట్లా నడిపించాలా అనేది పౌలు నేర్చుకున్నక్కడ ఏ విధము చేతనైనా అన్నప్పుడు అది మనకు తెలియదు వాళ్ళు ప్రకృతిని బట్టి వాక్యం చేపెట్టే వాళ్ళు ప్రకృతిని బట్టి ఆ పరిసరాలను చూసి వాళ్ళు వాక్యం చేసేపెట్టాలి ఆ పూస్తులంతా వాళ్ళ సీక్రెట్స్ అంతా అట్ల కాబట్టి కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను మీకు ఎందుకంటే మీరు అంత వాక్యాలు తెచ్చిన కాబట్టి అంతగా మీకు లోతు కూడా అవసరం లేదు కాబట్టి కొన్ని రెఫరెన్స్ నేను చూపిస్తాను దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి ఎందుకు పౌలు మార్చి చెప్తానంటే ఇరవై మూడు వచ్చినంలో ఆ మరియు నేను వారిలో నేను సువార్తలో వారితో పాలువారు దాని కొరకే సమస్తం చేస్తాను వాళ్ళు ఎట్టయినా సరే వారి వారు సువార్తలో పాలువారు కావాలా అంటే వాళ్ళందరినీ ప్రభులో నడిపించాలా అందుకోసం ఆయన ఆ రీతికి పోయి ఎంతోమందిని నడిపించగలండి ప్రభు ప్రభు జంతకి చూడండి పండెపు పరుగు రంగం పరిగెత్తువాడు అందరూ పరిగెత్తుతులు కానీ ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా అందరూ పరిగెత్తరు కానీ ఒక్కడికే బహుమానం వస్తే ప్రైజ్ అటువలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమంటున్నాడు కాబట్టి మనం పరిగెత్తాలా పరిగెత్తాలా పరిగెత్తాల మనం అలిసిపోవడానికి వీలేదు పరిగెత్తనే ఉండాలా ఆయన పరిగెత్తిండు ఎక్కడెక్కడో పరిగెత్తిండు ఎక్కడెక్కడ చేసిండు ఎక్కడ పోయినా కానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతంలోనూ కొంతమందినైనా ప్రభుత్వంతో నడిపించండు ఆ తపన ఆది విధానం మనకు ఉండాల చూడండి పన్నెండు మరియు పందె మందు పోరాడు ప్రతి అన్ని విషయంలో మితంగా ఉంటాడంట అన్నిట్లో మితంగా ఉంటాడంట సమం ఉంటాడంట వారు క్షయమగు కిరీటం కోసము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము కాబట్టి ఈ లోకమైన వాటి కోసం మనుషులు పరిగెత్తిపోతున్నారు అది పొందుకుంటున్నారు అది క్షయమైన కానీ మనం అక్షయమైన కిరీటం కోసం మనం ప్రయాసపడుతున్నాం అది మనకే కాదు అనేకులు దాన్ని అనే విధంగా అక్కడ అయితే ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు పౌలు అంటుండే అక్కడ ఏ విధం ఆ కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం మనం అపోజల్ కార్యం రెండు వందల నలభై వచ్చినప్పుడు పేతుడు ఒక విషయం అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చూడండి ఇది అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం చూసినప్పుడు పేతులు వాక్యం చెప్పినప్పుడు ఐదు వేల మంది రక్షణ పొందుతురు కదా ఆ టైంలో జరిగిన సందర్భం ఉన్నట్టు ఇరవై రెండో అధ్యాయం నలభై వచ్చినంలో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించను ఇంకను అనేక విధములైన మాటలతో అంటే ఇంకా ఎన్నో చెప్పిండు ఆయన ప్రభు ఒక ఏవేల ప్రవచనం జ్ఞాపకం చేసిండో తువాత చెప్పిండు అనే చెప్పింది కానీ ఇంకా అనేక విధములైన మాటలు తంటే ఏం చెప్పి ఉండాలి ఆయన ఏదో చెప్పిండో అక్కడ ఏదో చెప్పిండో చెప్పింది కాబట్టి వాళ్ళంతా ఆ మూర్ఖతారం నుంచి వాళ్ళు వేరైపోయి అందరు రక్షణ పొంది బాప్సం పొంది పరశురాత్మాభిషేకం పొందుకున్నట్టు మనం చూస్తాం బట్ ఏం చెప్పిండొచ్చు అక్కడ అదే మనం అర్థం చేసుకోవాలి ప్రభు వాళ్ళు ఏం చెప్పి హలో వినిపిస్తుంది హలో హలోదర్ వినిపిస్తుంది చూడండి ఇంకా అనేకమైన మా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి చూడండి ఏం సాక్ష్యం ఇవ్వాలా నువ్వు ఏం చెప్పినా కానీ గ్రీస్తునికి ఇచ్చిన సాక్ష్యం నువ్వు ఏం వాక్యం చెప్పినా ఏ చెప్పినా కానీ అందులో ఏ సుప్రభు కనిపించాలా అది చెప్పింది వాళ్ళు ప్రభుని అట్లా సాక్ష్యం ఇచ్చి అంటే ఏ సాక్ష్యం ఇచ్చింది వాళ్ళు వాళ్ళ సాక్ష్యం ఇవ్వలేదు ప్రభు వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యం ఏసుప్రభుకి ఇచ్చిన సాక్ష్యం ఇచ్చి వాళ్ళని చెప్తున్న మూర్ఖులకు ఈ తర్వాత వేరే పడని రక్షణ పొందిన హెచ్చరించినప్పుడు అనేకులు వాక్యం నీ బాక్త్యసం చూస్తాం చూడండి కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రభుత్వంతో నడిపించగలిగినారు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఆయన కూడా సమరస్యతో మాట్లాడినప్పుడు కూడా అదే విధానంగా ఆయన పాటించి ఆయన అక్కడ చెప్పిండు ఆయనతో సంభాషిస్తున్నాడు సంభాషి చూడండి అయితే నిన్నటి దినము అజీజ్ నగర్ లో ఒక సిస్టర్ వాక్యం చెప్తుంటే ఒక విషయం నాకు బాగా అర్థమైంది ఏంటంటే చూడండి కొన్నేలి ఇంటికి పేతులు వస్తాడు కదా పేతురు దానికి ముందు ఆయన దర్శనం చూస్తున్నాడు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన దర్శనం చూస్తున్నాడు అక్కడ పదవ అధ్యాయంలో కొన్నేలి ఇంటికి వెళ్ళక ముందు పదవాధ్యాయంలో ఆయన చూస్తున్నాడు ఆయన పేతురు ఏంటంటే పేతురు విధానం ఏంటంటే అన్ని సాంగత్యం చేయదు మనకి ఎలాంటి పోదు అది ఆయన మైండ్ సెట్ అన్నట్టు పేతు కాబట్టి మీద ఆయన ఆత్మలు బొమ్మరిస్తాయని చెప్పిండు కానీ చిన్నప్పుడు మరి పేరు కదా అర్థం కావాలి కదా అందుకు ఆ నాలుగు శంగిల దుప్పటి పై నుంచి దిగి రావటం చూస్తుండం చూస్తున్నప్పుడు ఆయనకు అర్థం కాదు దేవుని స్వరం వినిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే అక్కడ నువ్వు లేచి వాటిని చంపుకొని తినమంటే ఆయన అంటాడు అపవిత్రమైంది నేను ఎప్పుడు కూడా నాన్న కూడా తినలేదంటాడు అంటే దేవుడు పరిశుద్ధ పరిచబడేదాన్ని నువ్వు ఎందుకు అపవిత్రంగా ఎంచుతున్నావు చూడండి దేవుని ప్రణాళిక అన్నిల పట్ల ఎంతగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలా యోనా కూడా అట్లనే చేసింది కదా అన్నిల పట్ల నిర్లక్ష్యం చేసింది ఇవే పట్టణానికి పొమ్మంటే తర్శిసుకు పోయండి ఆయన చూడండి ఈయన కూడా ఆయనే ఆయన కుమారుడు ఈయన కూడా యోన కుమారుడు ఈయన కూడా ఎవరు పేతురు కూడా అయితే ఈయన కూడా అదే విధానం ఉంది కానీ అక్కడ దేవుడు అదే విధానం ఉంటే ఇక్కడ పేతుర్ని ఆ అన్ని మధ్యలో సేవ పంపించడానికి దేవుడు దాన్ని కంప్లీట్ చేస్తున్నారు ఆయన అది ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ కొత్త కాలంలో కాబట్టి చాలా మంది కొంటారు అసలుకి బ్రదర్ అక్కడ కొన్ని గ్రామాల్లో ఉన్నాయి కదా పోయి తో వార్త చెప్పండి బ్రదర్ అంటే లే బ్రదర్ వాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళకి ఎట్లా చెప్పాలా వాళ్ళు చెప్తే కొడతాడు బ్రదర్ వాళ్ళు తిడతాడు బ్రదర్ ఎట్లా అని చెప్పంటే అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని ప్రాణాలిక మొదటి నుంచి అది ఉంది కదా బైబుల్లో రాయబడి అది లేకపోతే అది వేరే విషయం అది ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎట్లాగో చెప్పిండి వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా చెప్పి ఉండొచ్చు చెప్పే విధానం ఉండ ఉంటదన్నట్టు అది దేవుడిని నడిపించాలా నువ్వునే అనుకునేది కాదు కదా అయితే ఆయన ఆలోచిస్తా ఉన్నది ఏంకి ప్రో అర్థం కాట్లేదంటే మూడు సార్లు అదే రీతిగా స్వరం వినపడింది తర్వాత అది ఆకాశానికి ఎంతబడినప్పుడు ఆయనకు అర్థం కాలేదు అప్పుడు కొన్నేళ్ళ నుంచి నుంచి మనుషులు వచ్చినప్పుడు మనకు అవన్నీ తెలుసు ఆయన తీసుకుపోయి అక్కడ పోయినప్పుడు ఆయన అంటారు దేవుని ఆత్మ చెప్తుంది అక్కడ నువ్వు సందేహించకుండా నువ్వు వెళ్ళిపో అంటే పశుదాత్మ దేవుని ఆత్మ వాళ్ళతో మాట్లాడింది అందుకు మనకు పరుశుదాత్మ నడిపించి మనకి ఎంతో అవసరం ఒక దశలో నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుని ఆత్మ గలవాడు ఆత్మ నీలో ఉంటే నువ్వు అది గ్రహించగలవు ఈరోజు ఆత్మ మీద నడిపింపు ఉన్న లేకపోతే ఆది విధానం అట్లా కాబట్టి ఆయన వైపుడు ఎవరు చెప్పి వెళ్ళారు ఎందుకంటే ఆ టైంకి అంత భయంతో కూడా సువార్త అంత గందరగోళ పరిస్థితులు ఉంది అక్కడ అయినాగా నేను భయపడి దేవుని ఆత్మ చెప్తున్నా భయపడకు నువ్వు సందేహించకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపో అని చెప్పి దేవుడు చెప్పినక్కడ దేవుని ఆత్మ చెప్తుంది పర్షదాత్మ చూడండి అందుకు పరిశుధాత్మ లేకపోతే మనం ఎట్లా పోవాలి ఏ రీతి ఉండలో మనకు తెలియదండి అందుకు ఆత్మ అవసరం అది కనిపెట్టుకోవాలి ఆయన సన్నిధిలో పరిశుదాత్మ అభిషేకం కాబట్టి చాలా మంది క్రైస్తవుల బలంగా ఏంటంటే ఆటోమేటిక్గా రక్షణ పొందు నాకు పరిశుధాత్మ ఉంటుంది బ్రదర్ అని చెప్పి చెప్తూ ఉంటారు అది లిటల్ గా ప్రకృతి సంబంధంగా కనిపించాడు అది అది అది నువ్వు అర్థం చేసుకోవాలా నీకు ఆశ ఉంటే తప్పక ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటారు సరే మనం అనుకోవచ్చు ఆత్మ లేకుండానే పరిచర్య చేస్తాను అంటే చాలా మంది చేశారు బైబుల్లో అపోలో చేయలేదా పరిశుధాత్మ లేకుండా పరిచర్య పేతులు పోయి పౌలు పోయి అతన్ని మీరు చేసుకొని అమ్ముకున్నారయ్యా మీరు సువార్థ చేస్తే బాగానే ఉంది కానీ పరశుదాత్మ పొందుకున్నారంటే పశుధాత్మ సంగతే మాకు తెలియదు మరి ఇంతకాలం మరి ఏం చేశారంటే అప్పుడు ఏం చెప్తాడు అప్పుడు పేతు పౌలు ప్రార్థన చేస్తే వారి మీద పరశుదాత్మ భాషల వరకు వచ్చింది ప్రవచనాలు కూడా ఇచ్చింది అప్పుడు సువార్త అపోలో చేసేటువంటి విశేషమైన అద్భుతాలు జరిగినాయి మరి అదేమంటారు అది నూరు టెస్ట్ ముందు జరిగింది కదా అది లిటరల్ గా జరుగుతుంది అన్నట్టు అందుకు పరశురాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం ఉన్నట్టు ఎందుకంటే ఆత్మ అనుభవ ఇవి అనుగ్రహించబడతాయి అయితే పేతుడికి అర్థం కాలే ఆ దర్శనం తర్వాత ఆయన ఏం చేసినట్టే కొన్నేలు ఇంటికి వచ్చింది అక్కడ కొన్నేలు ఇంటికి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం పడి కొన్నేలి పేతుడికి నమస్కారం చేస్తే లే నువ్వు గో నరుడి నుంచి పైకి లేవని తిను అప్పుడు ఇరవై ఎనిమిది వచ్చింది అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం చేయుటైనను అటు వారిని ముట్టకూడదే ముట్టుకున్ను ఈనికి ధర్మం కాదని నాకు తెలియను నేను ఒకప్పుడు అనుకున్న రీతిగా అయితే ఏ మనుషులను నిషేధింపబడి నిషేధింపబడినదగిన వాడు అయినను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించిన అప్పుడు జ్ఞానోదం అయిన దానికి వివేచన వచ్చిన దానికి అప్పుడు దానికి అర్థం కాలే ఆ శతస్వర జంతువులు మనుషులకు సాధ్యమని తెలియదన్నట్టు చూడండి ఈ రోజు ఈ వాక్యం ఏం చెప్తుంది పేతులకు అలాంటి బలంగత ఉండే నుంచి బయటకు వచ్చాడు ఎందుకంటే పేతులకు అది తెలియాలా ఎందుకంటే కోరేంటి దగ్గర పోవాలా పేతురు ఎందుకంటే ఆయన ఆ సందేహం ఉంది మనలో కొన్ని బలంగతలు ఉంటాయి కానీ దేవుడు ఏం చేస్తాడంటే అది సరి ఆయన బిడ్డల దగ్గర నడిపిస్తూండ్రు అన్నట్టు అది మనం తెలుసుకోకుండా మన సొంత తలంపులతో మనం పోతూ ఉంటాం అది మనం అర్థం చేసుకోవాలి ఆ టైంకు దే అర్థం కాలే ఏం ఎటు తోచుకు ఏం జరుగుతుంది ఏంటి అర్థం కాలినప్పుడు అప్పుడు పేతురు అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది కొన్ని ఎప్పుడు అర్థమవుతాయంటే నువ్వు ఆయనలో సంపూర్ణంగా ఉండినప్పుడే నీకు అర్థమవుతూ ఉంటాయి ఆయన వాక్యానికి విధేయత చెప్పించినప్పుడే అర్థమవుతూ ఉంటాయి చూడండి ఆ రీతిగా ఆయన చెప్పగలిగడండి అనిలకి స్వార్త చెప్పగలి అక్కడ అప్పుడు ఆయన దర్శనం దాన్ని అర్థమైంది చెప్తాను పేరు అక్కడ చూడండి ఇది ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అంటే వాళ్ళు ఎట్లా దేవుని స్వార్థ ప్రకటించారు అనిలు మధ్య కూడా వెళ్ళిండ్రు కానీ అనిల్ దగ్గర పోవద్దు ఆయన తెలుసు సాంగత్యత చేయొద్దు వాళ్ళంత అపవిత్రమైన వాళ్ళ పేతులు అట్లా కానీ ఈరోజు పాస్టర్ అట్లా లేరా చాలా మంది వాళ్ళ దగ్గర క్రైస్తవులకి సువార్థ చెప్తారు మరి అన్నిలకి సువార్త చెప్పరా కాబట్టి ఎప్పుడు మనం ఆ రీతిగా చేస్తే చెప్పాలా మనం ఇక్కడి నుంచి ఎందుకంటే ఒక్కరు కూడా పోగొట్టుకోలేదు ప్రార్థన చేసినా లేదా ఆయన శిష్యుల గురించే చెప్పిందా అందరూ ఆయన కదా కాబట్టి మన ప్రార్థన అట్లనే ఉండాలి ఒక్కరు కూడా మనం పోగొట్టుకోవద్దు ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్తున్నాం ఎక్కడ కనీసం ఏ సువార్త చెప్పాలి ఏ రీతి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా ఏ సుప్రభుని పరిచయం చేయాలా ఈ సృష్టి ఎన్నో విధాలుగా మనం చెప్పొచ్చు అది మన ఆ టైంకి దేవుడిని నువ్వు అక్కడ నిలబడినప్పుడు నీకు దేవుని ఆత్మ నడిపిస్తాడు ఆ టైంలో నువ్వు ఎట్లా వాక్యం చెప్పాలి అది దేవుని విధానం అన్నట్టు అట్లా చెప్పి నువ్వు సువార్త చెప్పి నువ్వు చెప్పి ఎంతమంది ప్రభుత్వాన్ని నడిపించాలి అందుకో అనేకులు షేక్ అక్కడ భూ అనేకమైన వాళ్ళంతా తల కాబట్టి చివరికి ఒక వాక్యం చూసి నెమ్మవిస్తా ఆ అపోస్తుల కార్యం పదిహేడవ ధ్యాయము నేను నాకు అవకాశం ఎక్కువ ఉండే ఈ వచ్చిన చాలా ముఖ్యమైనది పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పౌలు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తుండే ఇక్కడ పౌలు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినైనా ఏదో ఒక పరిచయం చేసుకొని ఆ ప్రాంతానికి వచ్చిన ఆయన ఒక నిలబడాడు అక్కడ అయితే అక్కడ ఒక పెద్ద గుడి ఉంది విగ్రహాలు ఎంతో అక్కడ జరుగుతుంది ఆ ప్రాంతాలు భయంకరమైన విగ్రహాల ఆ దేశ ప్రజలు ఎంతో భయంకరంగా వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర పేదలకు పౌలు అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ నిలబడి చూస్తుంది అక్కడ కాబట్టి ఆయనకు అక్కడ రాగానే ఆయన ఆత్మ ఎంతగా తప్పించిపోయిందో ఎంత భయంకరమైన పాపం లేదో జీవిస్తున్నారని దేవుని ఆత్మ ఘోషిస్తుంది కాబట్టి పౌలు అక్కడ చాలా మందితో తరికిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అట్లా పరిచయం చేసుకుని కొంతమంది చేస్తున్న తర్వాత అందరం పరిచయం చేసిన తర్వాత ఒక టైం వచ్చింది ఆయన ఏం చేసి తెలుసా ఇరవై నాలుగు ఈ అధ్యయనం మాత్రం మనకు అవసరం లేదు జగత్తి అందరి సమస్తంలో నిర్మించిన దేవుడు తానే ఆకాశంకు భూమికి ప్రవైనందన హస్తకృత్యమైన ఆలయంలో నివసింపడు అని చెప్తున్న వాక్యం తర్వాత కాబట్టి మనము దేవుడిని అంతనం మనుషుల సమత్కారములైన కలపబడిన మలచబడిన బంగారములైన వెండినైన రాత్రి నేను దేవత్వం పోలినదని తలంచకూడదు కాబట్టి ఇవన్నీ ఆయన చెప్తున్నాడు మీరు దేని గురించి అయితే మీరు మీరు దేవుడని తెలుస్తున్న కలుస్తారు ఆ తెలియబడిన దేవతని మీరు అక్కడ రాయబడింది కాబట్టి ఆ తెలియబడిన దాన్ని మేము ప్రకటిస్తామని అప్పుడు ఏ సూత్ర గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది హేళం అక్కడ ఎంతగానో ఆయన్ని ఎంత భయంకరంగా హేళం చేసింది అక్కడ ఎందుకంటే ఆ ఏజెన్సులు ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన విగ్రహార్థికులు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ ఎపుకూరియేస్తే వాళ్ళు తత్వ జ్ఞానం చేసి తెలిసిన వాళ్ళంతా ఎంత భయంకరంగా పావాలి వాళ్ళు ఏంటంటే సుఖానుభవంలో జీవించాలా తిని తాగాల సచ్చిపోవాలా ఈ లోకంలో ఎంత చేయాల అని అంత భయంకరమైన పాపంలో జీవించే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ గురించి నేను తర్వాత చూస్తే చదివితే ఎంత భయంకరంగా ఉంది కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ పౌలు నిలబడి ఎట్టనిసరి సువార్త చెప్పాలని తీర్మానించుకుంటూ ఆ ప్రకృతి అక్కడ ఆ చెప్పబడిన ఆ మలసబడిన విగ్రహాలలో తెలియబడి దేవునికి రాయబడిన ఆ పేరు తీసుకుని అక్కడి తీసుకొని వాళ్ళకి సువార్త చెప్పింది ఆయన ఆ తెలియని దాన్నే మీకు ప్రకటిస్తున్నాం ఆయన చెప్పినప్పుడు అక్కడ కొంతమంది విన్నారు కొంతమంది ఏంది నువ్వు క్రొత్త బోధ చెప్తున్నావు ఇక్కడ అంటే అప్పటి వరకు వాళ్ళు ఏం బోధ చెప్పలేవు కొత్త సంగతి నాకు వినిపిస్తున్నవే నువ్వు మీరు చదవడం తర్వాత చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అక్కడ కాబట్టి ఆ క్రొత్త సంగతులు మేము వెళ్ళే ఇంతవరకు అని ఏంది నువ్వు చెప్తుంది నేను అన్ని దేవతలు ప్రకటిస్తానని చెప్పి హేళన్ చేసిండు చేసిండు అయినా కానీ ఆయన ఏం చేసిండు వాక్యం ప్రకటించి అక్కడ చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ముప్పై వచ్చినకి అప్పుడు ఏమైంది ముప్పై నాలుగు అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించేది కొంతమంది అంత భయంకరమైన విగ్రహార్థన ఆ స్థలంలో నిలబడి మీరు ఊహించుకోండి అలాంటి భయంకరమైన మనుషుల మధ్య తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు మనుషులు లెక్క చెల్లిన వాళ్ళు ఎంత కూరలు అలాంటి వాళ్ళ మధ్యలో నిలబడి పౌరు తీర్మానం ఆయన ఆశ చూడండి ఆయన తపన చూడండి వీళ్ళు ఎట్టయినా సరే ఈ విగ్రహార్థ నుంచి ఈ భయంకరమైన పాపల నుంచి ఆయన బయట తీసుకురావాలని ఆయన ప్రభు గురించి స్వార్త చెప్పిండు పునరుద్వానం గురించి చెప్పిండు అయితే అందరూ అవకాశం చేసింది అయినా కానీ అయితే కొంతమంది ముప్పై నాలుగు వచ్చినంలో మనుషులు అతని హత్తుకొని విశ్వసించేరి వారిలో అరే అయో అధియుతుడైన ధమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా వారు కొంతమంది ఉండేది కొంతమంది నమ్ముకున్నారు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చినారు చాలా వాళ్ళ వాళ్ళ కొంతమందిని ఏ రీతికైనా వాళ్ళని ప్రభు నడిపించాలని అనే తపన ఆయనకి ఆ తపన ఇంకా మన ఆయన పత్రికలు అపోస్తుల కార్యాలు ఎప్పేసి రాసిన పత్రికలు అన్ని మనం చదివినప్పుడు వాళ్ళు ఎట్లా సువార్త చెప్పి అనులు ప్రభు చెంత నడిపించారు అవి మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని ఆ రీతిగా మన వాక్యాన్ని ప్రకటిస్తే అనిలు కూడా ఎట్లా చెప్పాలనేది మనం ఎన్నో విధానాలు ప్రభు మనకు చూపిస్తారు కాబట్టి మనం నేర్చుకోవాలా అట్లా మనం ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రభు చెత నడిపిస్తుందని ప్రయాసపడాలా ఎంతకాలం క్రైస్తులకే చెప్తాం వాక్యం వాళ్ళు చెప్పడం చాలా ఈజీ కానీ అనిలకు ఎట్లా చెప్పాలా ప్రేమతో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థితిలో మనం ఉండి ఎట్లా వాళ్ళకి అర్థం చేసుకోవాలా ఒక దశలో మనం ఎన్నో విధాలుగా దేవుడు మనకి విధానాలను చూపిస్తూ ఉంటాడు ప్రభుని చెప్పాల వాక్యం మనకి సాయపడి ప్రభు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు బైబుల్లోనే కొన్ని విషయాలు చేసినాం మన వాక్యాలు కాబట్టి దాని నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ పోతుంటే దేవుడు ఇంకొన్ని విషయాలు దేవుడిని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక మనం నేర్చుకున్న ఒక అర్థం ఏంటంటే నువ్వు అన్నిలకు కూడా సువార్త ప్రకటించాలా అది మనం నేర్చుకొని ఏ విధం చేతనైనా సరే వాళ్ళని ప్రభు నడిపించాలా అనేది దేవుని నడిపి కాబట్టి ఆయన ఆత్మకు మనం సమర్పించుకోవాలా ఆ తపన ఉండాల పౌలుకు ఉన్న తపన మనకుంటే ఎంతో మంది ప్రభు చెందు నడిపించవచ్చు అలాంటి కృప ప్రభు మనకు నడిపించాలని మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో అన్నలిసయ్య నా దేవ నా ఈ లోకంలో ఎంతో మంది ప్రవ్వ నశించిపోతున్నారు అన్నిలకు సువార్త ప్రకటించేవారు నా తను ఎంతో తక్కువ మంది ఉన్నారు కానీ పేతులకు ఒక టైంలో అలాంటి బలంగత ఉండే ప్రవ్వ కానీ మీరు ప్రవ్వ ఆ బలంగత నుంచి అతన్ని బయట తీసుకొచ్చినారు కొన్నేళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి సువార్థ ప్రకటింపజేసినారు ఆ కుటుంబంలో వాళ్ళు బంధువులంతా రక్షణ పొందిన ప్రభావ అన్నిల మీద సైతం పశుధాత్మ కొమ్మరింపబట్టు అతను చూసిన ప్రభావ కానీ అని చెప్పిన ప్రోభ ప్రవచనం కానీ అనే సర్వశైల మీద ఆత్మ కుమ్మరిస్తానప్పుడు అందరున్నట్ ప్రభు అక్కడ కానీ పేదలు మర్చిపోయి యూదులకే సువార్థ చెప్పాలని తీర్మానించుకోండి కానీ మీరు నుంచి అతన్ని ప్రభా అనిల ముందుకు నడిపించి సువార్థ ప్రకటింపజేసినారు దేవుడు పక్షపాతి కాదు అని ప్రభా మీరు అక్కడ ఆయన అందరికీ దేవుడు అని కాబట్టి ఏసుక్రీస్తు అందరికీ దేవుడని మేము చెప్పాలా ప్రభావ అన్నిలు సైతం మేము చెప్పాలా ఏ రీతికి చెప్పాలనేది మాకు తెలియదు ప్రభావ మీరు సహాయకులు మాకు అపోస్తులు ప్రవ్వా ఎంతో మంది ప్రభావ మీ విడతల ప్రకటించి ఎంతో మంది నటించగల అన్నిల మధ్యకి వెళ్ళినారు కానీ అనుల మధ్యకి వెళ్ళినారు ప్రభా మేము అనిల మధ్యకి వెళ్తాను కానీ ఎంతో మంది ప్రభు చెందు నటించగలిగినారు కాబట్టి కూడా అలాంటి తపన కలిగి ప్రభావ ప్రయాసంగా వారిలో కొంతమందినైనా సరే ఏ విధం చేతులైనా సరే ప్రభావ మీ చెంతులు ఆ తపన ఆ యొక్క ప్రయాసం ఆ యొక్క తీవ్రత మేము కలిగిపోవా సువాత సువార్థ చెప్పి వాళ్ళందరూ మీకు ఎంత నడిపించాలా ఎట్లా ప్రకటించాలో మాకు తెలియదు కాబట్టి మీరు మాకు సహాయకులు తండ్రి పరిశుధాత్మ దేవామాలు మీరుండి మాతో మాట్లాడి వాళ్ళు తట్టు ఆకర్షింపజేసుకొని మీ మయ మధ్య మమ్మల్ని ప్రతి చోట మీ కొందరుకు మమ్మల్ని అందరూ పెట్టుకోమని ఏ రీతిగా మీ సువార్త చెప్పి నడిపించాలో ఆ జ్ఞానం మాకు అందరికీ అనుగ్రించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిష్టాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ లాడన్నా మన మధ్యలో దిలీప్ బ్రదర్ పొలిపోకు దిలీప్ బ్రదరు ప్రేర్ రిక్వెస్ట్లు ఉన్నాయి కదా అన్నా దిలీప్ అన్నా ప్రైజ్లో అన్నా హలో అన్నా ప్రేర్ రిక్వెస్ట్ చేస్తారానా దిలీప్ బ్రదర్ కట్టయినట్టుంది రమన్నా మీరు చేయండి అన్నా మీరు చేసినాక చంద్రశేఖరం ద్వారా సేమ్ సేమ్ ఉన్నాయన్న ప్రతిమ భర్త మారాలి శాంతి సమాధానంతో ఉండాలి శ్రీనివాస్ కన్నా ఆపరేషన్ కావాలి రెండు సిస్టర్ కి కన్నా ఆపరేషన్ కావాలి ప్రతి బలహీనత నుంచి బలం రావాలి రాజన్ను త్రా నుంచి విడుదల పొందాలి జాబ్ రావాలి ప్రతి ఒక్కటి పోవాలి మంత్రశక్తులు కాలిపోవాలని రవి చెల్లర్ బ్రదర్ కి కన్ను ఆపరేషన్ ఉంది కిడ్నీ హార్ట్ సరిగా ఉండాలి నర్సమ్మ కామమ్మ సిస్టర్ కి క్యాన్సర్ పోవాలి ప్రశాంత్ మనోజ్ చిన్నపిల్లలకి యాక్సిడెంట్ అయింది వాళ్ళ బాడీ మొత్తం మంచి కావాలి వాళ్ళ కుటుంబాలు మారాలి రీనా సిస్టర్ కి క్యాన్సర్ పోవాలి బ్రెయిన్ ట్యూమర్ పక్షపాతము కుడి వైపు పోవాలన్నమాట ఇవన్నీ ఉన్నాయి బ్రదర్ చేయండి సరే బ్రదర్ పరిశుద్ధులకు ఒక దేవ నా తండ్రి నీకు ఎంతో అందాలి సయ్య కొన్ని ప్రార్థాంశాలను అయినా మీ సన్నిధి మేము తీసుకొస్తానుగా ప్రభావ ప్రతి ప్రార్థనా మీరు విన్నారు ప్రభావ గొప్ప దేవ ప్రతిమ శిస్యర్ గురించి ప్రార్థిష్టంలో మీరు మార్చుకొని ప్రభావ ప్రతి చీకటి బంధకాలించే విడదలు ఇచ్చమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి ఎంతోమంది అయితే కామమ్మ ఇంకా ఇంకో శిస్యర్ నలుగురు వ్యక్తులు క్యాన్సర్ తో బాధపడుతున్నారు ప్రభావా ఒక విడలతో మీరు మాట్లాడుతున్నాం విక్షణం ఆత్మలతో మేము మాట్లాడుతున్నాం ప్రతి క్యాన్సర్ రోగాన్ని ఏ స్క్రీస్తున్నా గద్దిస్తున్నాం శక్తులను ఏస్తుక్రీస్తాను ఇప్పుడు విచ్చుక టెలిఫోనిక్ ఆజ్ఞాపిస్తున్నాం ప్రవ్వా శరీరంలో ప్రతి అవయానికి సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో మీ జీవంతో నింపండి ఎక్కడ చీకటి ఉన్న ప్రవక్కడ ఓ ప్రవా చీకటి ప్రారాధువులని మీ వెలుగు ప్రకాశింపజేయమంటూ ఆదిష్టమైన ఆ పిల్లల పాపంలో క్షమించండి మీ కృపల గ్యాప్ కొన్ని వేసుకునైనా వీళ్ళందరి జీవితాలు మీరు అద్భుతకాల స్వస్థతలు దయచేస్తున్న అయినా మీ మహిమార్థమై నిలబెట్టుకోమంటూ ఆదిష్టం ముఖ్యమైనది రక్షణ మార్గం ఆ పిల్లలకు అనుగ్రహించమంటూ నా దేవ నా ప్రవ రవిచర్ల ప్రజల గురించి మేము ప్రార్థిష్టం ఆపరేషన్ లో ప్రభావ మీరు గొప్ప విజయం దయచేయండి అయినా సాయపడమైన ప్రాధిష్టం అయినా ఆ కిడ్నీ లివర్ తాకి స్వస్థపచ్చండి అనారోగ్యాన్ని కొట్టివేను ప్రవ్వా సంపూమైన స్వస్థ దయచేయడం కొడుకు గురించి మేము ప్రార్థిష్టం దేవ ఆ లివర్ సంపూర్ణ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం ఏసుకరిస్తున్నాము ఆ లివర్ ఉన్న దుష్టాత్మను గర్దిస్తున్నాం శరాన్ని విడిచిపెట్టి నీకు ఆజ్ఞాపిస్తున్నాను హలలియ సంపూమైన స్వస్థతను గ్రహించండి ప్రవ్వ నా దేవారీతిగా ప్రవ్వ మనోజ్ గారు మీరు తాకండి బలపరచండి నూతనంగా అభిషేకించమని ప్రార్థిష్టం ఐ ఆపరేషన్ లో శిశ్య తోడునని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ప్రవ్వ నిశ్వాసం నడిపించి బలపరించి మీ కొరకు శాసన పెట్టుకోండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రతి అనారోగ్యించి విడిపించమని ప్రార్థిష్టం రాజన్ తాగుడు మానాల ప్రవ్వ ఆ జాండిస్ని గద్దిస్తున్నాం వేసుక్రీస్తున్నాము శరాన్ని వీచిపెట్టి బడికి రామని నా దేవ తల్లించి అడికాలోకి సంపూమైన హీలి మీ స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం వస్తపచ్చండి ప్రవ మహిమను అందమంటూ ఆదిష్టమైన ఆ కుటుంబం అంతా ప్రవ్వ మీ సేవ చేయాల రక్షించుకునే ప్రతి కష్టాల నుంచి విడుదల కల్పించండి ఆర్థికంగా మెరుగుపరచమంటూ ఆదిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు అర్పించుకోవడమైనా ఆవేశిస్తారు ఇంకా ప్రవ్వ గ్రూప్లో ఎంతో మంది ప్రార్థాంశాలు చెప్పినారు అన్ని ప్రార్థంశాలనే మీ సన్నిధి మేము చేరవేస్తున్నమైనా మీరే స్వీకరించి తగిన స్థాయిలో మాకు జవాబు అను గురించమంటూ మా ప్రార్థనలు మీరు ఆలకించడం మేము సంపూర్ణగా నమ్ముతున్నాం అపనమ్మకం కలగకుండా సహాయపడండి అపనమ్మకం పెడుతున్న దుష్టాత్మను ఈశు క్రీస్తను బంధిస్తున్నారు ప్రవ్వా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థమైన మీరు ఆఖ తొలగింది మీరు సిద్ధపడి అనేకలు సిద్ధపరచాలా నా ఎవరైతే ప్రారంభించాల చెప్పే అందరి జరితే అద్భుతాలు జరిగించండి కేవీపీఎం గ్రూప్ ఉన్న కుటుంబాలు అందరి చూసి అగ్ని కంచి పెట్టండి వాళ్ళ కుటుంబంలో అవసర తీర్చండి ప్రతి చీకర్ శక్తుల నుంచి అని విజయం అనుగ్రహించండి ఓ ప్రవ్వ బహుబలంగా ప్రవ్వ అటన్ని బట్టి విజయం పొందాలా బహుబలంగా ఎదిరించాలా ప్రవ్వా రైతమే విజయం పొందాలా అనేకలు ప్రభుత్ంచి ఎంత నడిపించాలని మనందరినీ బలపరిచి మీరు మనం అందరూ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎన్నుగాక ఆ మెయిన్ వచ్చేసి మనకు ప్రకటన గ్రంథము చంద్రశేఖర ద్వారా మనకు వస్తుంది అనమాట ఓకేనా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ రావడం